దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక కూడి మీ అందరికీ వందనాలు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి దేవుడు దినమంతా కాశి కాపాడి ఆయన కృపలు రెక్కల సాటన మనలందరినీ భద్రపరిచి సజీవులు లెక్కలో ఉంచి మనం ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి దేవినామానికి మహిమ ఘనత ప్రభావాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లిస్తూ మరి సాయంకాల సమయంలో మరి ఇస్కైపు ఆరాధనను మనం ప్రార్థన ద్వారా ఆరంభించుకుందాం స్వప్న సిస్టర్ ప్రైజ్ సిస్టర్ మాత్రం మాట్లాడి బలపరచ మీ శక్తితో మమ్మల్ని నింబడినైనా ఇస్తూ ప్రభా అంకేమన్నా ప్రభావం మీకు ఆయస్కరమైన మాలు ఉంటే వాటిని మేము తీసి వేసేలా సహాయపడి దేవాలు ఏమైనా బలపరిచారు ఆశీర్వించండి ప్రభావ అయానికి వందం తండ్రి బాబా వాళ్ళకి రోజు టెక్నికలు పదవిచ్చిన ప్రభావతండి అయ్యా బాబా తన ఇక్కడ చెప్పబడుతాను ప్రతి వాక్యం ప్రభావ హృదయంలో ఫలితం పదా ఇచ్చిన బాబా నూరు గ్రంథాలు కదా అండి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి బాబా అయ్యా మా తని బాబా మరియు చి వరి మేము ఉన్నాం ప్రభావ తండ్రి అయా మా తల్లి మాకు జ్ఞానం దండి సుప్రభా తల్లి అయా మేము ఎలా ఎట్లా నడుచుకోవాలి మాకు జ్ఞానం దివాతాన్ని ఎలా మీ స్వార్థ ప్రకటించాలి మాకు జ్ఞానం దీన్ని ప్రభావం తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావం అయా ప్రతి విషయంలో ప్రభావం ఎంత మేము ధైర్యంగా ఉండాలను అయ్యా మేము బలపరచుని మీ వాక్యం చెప్తే అయా మేము స్థిరపరచండి ప్రభాతం మీ శ్వాస ముందు ఇంకా బలపరచని అభివృద్ధిపర్చండి దేవానికి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి దేవాది దివా ప్రభావం అందరితో మాట్లాడని నిన్న తల్లి బాబా దేవా మరి మీ సేవలో ప్రభాతాన్ని ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రయించి శక్తితో నింపండి ప్రభాతని అయా దుర్మార్గుల నుంచి తప్పించండి రక్షించండి కాపాడండి తల్లి ప్రభానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవాది దేవా ప్రభావ మా దేవాతని మరొకసారి ప్రభావ తనని энерजी डिस्कプト더니코 yani ke sthitigana ta mahimaya prabham ulkani chaddanga kadandesa yesu kristhu parishuddha namamula prarthistunanu tanri amen amen praise lad sister thank you glory sister praise lad iroka paada varandi sister praise lad brother నన్ను కాచినయే సునికే జీవితమంతా స్థుతి పాడనా నన్ను పిల్లచిననాధునికే నృదయము నేను అర్పించనా నన్ను కాచినయే సునికే జీవితమంతా స్తుతి పాడనా నన్ను పిల్ల చిన్ననాదునికి నా హృదయము నేను అర్పించనా ఆరాధనా రాధనా ఆరాధన రాధనా అల్లేయా హల్లే అల్లే అల్లే आराधना आराधना आराधना आराधना हल्लेलुया हल्लेलुया हल्लेलुया हल्लेलुया नन्नु काचिन येशु निके जीवतमंत स्तुति पाडना नन्नु पिनलचिना नादु निके హృదయము నేను అర్పించనా పావనసుతుడా పాపరహితుడా నీకే స్తోత్రములు మరణపు విబుడా మృచ్యుంజయుడా నీకే వందనము పావనసుతుడా పాపరహితుడా నీకే స్తోత్రములు మరణపు విబుడా మృత్యుంజయుడ నీకే వందనము నీ ప్రేమ తెలియక తిరిగిన నేను దోషినైతిని నీ తీర్పులో నీ ప్రేమ తెలియక తిరిగిన దోషినైతిని నీ తీర్పులో aradhana aradhana aradhana aradhana hallelujah hallelujah hallelujah hallelujah aradhana aradhana aradhana aradhana hallelujah hallelujah hallel hallelujah hallelujah Nannu ka chinna yesu nike Jeevi thaman ta stuthi pada na Nannu pilla chinna nathu nike Naa ruda yamunenu arpinchana Moodai poinna naa Jeevi thamun Chigurimpa jesitivii yende poi na narudayamunake ni prem neerpiti vi mode poi na jeevithamun sigurimpajesi divi yende poi na narudayamunake ni prem neerpiti vi అశాంతినింది లోముళ్ శాంతి చూపి నన్న యేసు అశాంతి నింది నై లోములో శాంతి నేసువా ఆరాధనా ఆరాధన ఆరాధనా అల్లే నన్ను కాచినే స్తుతి పాడనా నన్ను నన్నునికే నృదయము నేను అర్పించు బ్రదర్ మహిమా ప్రభావాన్ని చెల్లించుకుంటున్నాము ఈ యొక్క సాయంత్రం సరే ప్రభావ మీ సన్నిధి మేము తిరిగి వచ్చినా ప్రభావ మమ్మల్ని స్వీకరించమని ప్రార్థిస్తున్నాం వాళ్ళని బలహీనతలు తెలియచండి ప్రభావ మాలో ఇంకా ఏమైనా ఆయాసకరం ఏంటంటే చూపించొప్పుకొని విడిచిపెట్టేలాగా మీకు కనికరం కొన్ని లాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఆయన ఈ సాయంత్రం సమయంలో ప్రభా మాతో మాట్లాడుతండ్రి మేము ఎక్కడ తగ్గిపోతున్నామో చూపించి ప్రభావ ఎందుకంటే మీరు అక్కడ పర్యంతరం అనేకలు నడివెచ్చని జీవితంలో జీవిస్తారని వాక్యం ప్రచరిస్తుంది ప్రభా మనుషుగా మనం సమయానికి మనుషులు ఏ రీతి ఉంటారు భూమి మీద విశ్వాసానికి కనుగొనునా అని మీరు ప్రశ్నిస్తున్నారు తండ్రి అవును ప్రభా అది బహు భయంకరమైన స్థితి అని మేము గ్రహించగలుగుతున్నాం కాబట్టినైనా సమస్తాన్ని సమర్థించుకొని ప్రభుత్వించుకొని మనుషులు కానీ ప్రభు మీరు ఆసక్తి కలిగి మీ కొరకు సమయం వారు బహు కుటుంబం అనేది అయినా కాబట్టినైనా మాతో మాట్లాడండి మా జీవితం ఏ రీతి ముందు దినం ఏ రీతి ప్రభు మేము మీ నిమిత్తమై జీవించాలా ఈ లోకంలో మీ పక్షంగా నిలబడాలా మీ కొరకు జీవించాలా ఎరింతగా సాక్షాన్ని మేము కాపాడుకోవాలి మాతో మాట్లాడి వాళ్ళ పచ్చమని ఏసుక్రీస్తు పరుషుదాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసుక్రీస్తు అన్న మీకు అందరికీ ఈ దినం నాజీరు చేపట్ట జీవితానికి సంబంధించిన వాక్యాలని చివరి భాగంగా ఆ చూసుకోబోతున్నాము ఇది లాస్ట్ భాగం అన్నట్టు కాబట్టి నాజీరు చేపడ్డ జీవితము ఎటువంటిది మనము కొన్ని నెలల వారీగా దీన్ని ఉన్నాము ఇది ఐదు దశలుగా ఉంటుందన్న విషయాన్ని మనం గ్రహించగలిగినాం మొదటి దశ రక్షణ అనుభవము రెండవ దశ స్వీయ జీవితము లేక శరీరాత్మ పోరాటము మూడవది త్యాగం చేసుకోవడము త్యాగపూరితమైన జీవితము నాలుగవది సేవకుడి జీవితం లేక పనివాడి జీవితము ఐదవదిగా దాసుడు దాసుని జీవితం కాబట్టి ఈ ఐదు దశలు క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు పరిశీలించవలసిందే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు సామాన్య ప్రజలే కావచ్చు వాళ్ళ దేవుని సేవకులే కావచ్చు దేవుని యాజకులే కావచ్చు ఎందుకంటే దేవుని దృష్టిలో అందరూ సమానమే కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు తన బిడలుగా ఏర్పరచుకున్నాడు రక్షణ పొందని వారు కూడా తన బిడలే అది మనం గ్రహించాల ఎందుకంటే ప్రతి శరీరీ శరీరం శరీరియు నాదే అంటాడు ప్రతి ఆత్మ నాదే అంటాడు దేవుడు కాబట్టి ప్రతి మనిషి ప్రతి జీవి ఆయన నుండి వచ్చిన వాళ్ళు లేబట్టి సమస్తం ఆయనకి సంబంధించిందే మనం అందరం అయిన వారమే కాబట్టి ఒకరు ఈ లోకంలో తట్టిపోయిన వారు చీకట్లో నడుస్తున్నారు ఇంకొకరు చీకటి నుంచి వెరుగులోకి వచ్చిన వాళ్ళు తేడా అయినా గాని ఆయన ప్రణాళికలో ఇతరులు కూడా ఉంటారు మనం గ్రహించాల మొదటి నుంచి కూడా దేవుడు రక్షింపబడ్డవారు ఆయన కొరకు నాజీరు చేపడ్డ జీవితంలో జీవిస్తున్న వారు ఆయనకు దూరంగా ఉండి జీవిస్తున్న వారిని కూడా ఆయన సేవకు ఏర్పరచుకుంటే నేను చూపించిన ఎన్నిసార్లు ఫరో నా సేవకుడు అన్నాడు నెబ్కద్ నా సేవకుడు అన్నాడు వాటి దేవుడు అనేక పర్యాయాలు అనిలను కూడా ఆయన పని కొరకు అన్నట్టు ఎందుకంటే ఈ లోకము యథావిధంగా వెళ్లాలంటే అనేకులు కావాలని ప్రతి ఒక్కరు దీనికి ప్రైమ్ మినిస్టర్ కావాలా ఈ దేశానికి అమెరికా దేశానికి ప్రెసిడెంట్ కావాలా ఒక రక్షణ పొందినా లేదనేది కాదు ఈ దేశము ముందుకు కొనసాగాల దాని కార్యాల దాని చర్యలన్నీ ముందుకు కొనసాగుతూ పోవాలా అంటే మటుకు ఆయన ఎవరినొకరు ఎన్నుకోవాలా రక్షణ పొందిన వారు ఎంతమంది ప్రైమ్ మినిస్టర్ కాగలరు దేశంలో ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవుడికి సమస్తం సాధ్యం అనేసి ఎప్పుడన్నా ప్రార్థన చేస్తే అంటే అటువంటి ప్రార్థనలు మనం చెయ్యము వాడు ఉండద్దు అన్ని ప్రార్థన చేస్తాం కానీ మనవాడోడైనా రావాలని మటుకు ప్రార్థన చేయమన్నట్టు ఎందుకంటే అది ఆత్మ నడిపింపు అన్నట్టు కాబట్టి రక్షణ అనుభవంలో ఆ క్రొత్తగా జన్మ అది మూడు దశలన్నీ కూడా మనం చూస్తాం కదా ఆ మారు మనసు నిమిత్తమై పొందినవాడు అన్న విషయం మనం చూస్తాము క్రొత్తగా జన్మిస్తేనే కానీ వరద రాజ్యం చుడు అన్న విషయం మనం ధ్యానించినాం అదే రీతిగా అప్పుడు నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ జన్మిస్తేనే పరో ప్రజల్లో ప్రవేశించడం కూడా చూస్తున్నాం కాబట్టి రక్షణ అనుభవం అనేది మూడు దశలు ఈ మూడు అనుభవం తర్వాత రెండవ దశ శరీరానికి ఆత్మకి పోరాటం దాన్ని స్వీయ జీవితం లేక సెల్ఫ్ ఈ సెల్ఫ్ జీవితం ఈ రెండవ దశ బహు కష్టతరమైంది క్రైస్తవ జీవితంలో ఎందుకంటే నీకు శరీర బలహీనతలు ఉంటాయి రక్షణ అనుభవం లేనప్పుడు ఆ కోరికలు తీర్చుకున్నావు రక్షణ అనుభవం పొందుకున్నాక ఆ కోరికలని తీర్చుకోవాలని ఆ వెంటాడుతా ఉంటది ఆ ఆత్మ ఈ లోకపు ఆత్మ కానీ దాన్ని ఛేదించుకోవడానికి దేవుడు నీకు ఒక ఆత్మ ఉన్నాడు కానీ దేవుని ఆత్మకి నువ్వు చోటు ఇవ్వకపోతే ఈ పోరాటంలో నీ శరీరమే గెలుస్తుంది ఆత్మ ఓడిపోతుంది అన్నట్టు బహు కష్టకరమైన జీవితం ఎందుకంటే ఈ స్వీయ జీవితము ఎంత శ్రమతో కూడిందంటే రెండు రాష్ట్రపత్రికలో ఎనిమిది అధ్యాయులు మనం చూసినాము దళితుల రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయులు కూడా చూస్తా ఉంటాం మనము దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డవాడు శరీర కోరికలను తీర్చుకోవడం వాటిని దృఢీకరిస్తాడు అన్నట్టు కాబట్టి ఆత్మ అనుసారంగా జీవించిన దాని ఫలము పొందుకుంటాడని మనం దళితుల రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయులు చూస్తా ఉంటాం కాబట్టి రెండవ దశ బహు కష్టతరమైంది సేవ పరిచర్లో నీ సేవలో అనేక మంది రక్షణ వారు ఏ దశలో ఉన్నారో నువ్వు గ్రహించాలా గ్రహించి వారికి సహాయకుడిగా ఉండాలా అందుకే పరిచర్య అంత సునైజమైంది కాదు ఆ సులువైంది కాడి ఎందుకంటే అది భ్రవించింది కాడి కానీ కాడి అది అది సులువైన గాని అది కాడినే ఆయన భారము తేలికైనా గానీ భారమే కాబట్టి ఆ భారము కలిగిన వాడు ఎట్లా జీవిస్తాడు శరీరాన్ని ఛేదించుకోవాలా ప్రతిరోజు అందుకు ఉపాస ప్రార్థనలు చాలా అవసరం ఎటువంటి హెల్త్ సిచ్యుయేషన్ లో ఉన్నా నువ్వు ఉపాసం ఉండగలవు కొంతమంది డయాబెటిక్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు లిక్విడ్స్ తీసుకొని ఉపాసం ఉంటారు లేక ఒక పూట ఉపాసం ఉంటారు ఆ లిక్విడ్ ఆ టైంలో సమయం లిక్విడ్స్ తీసుకుంటారు సాలిడ్ కొట్టు తీసుకురన్నట్టు కాబట్టి బట్ ఉపాసం మటుకు అన్నట్టు ఆ ఉపవాస ప్రార్థన ద్వారా వారు ఆ యొక్క సీయ జీవితంలో విజయం పొందారు అంటే శరీరాన్ని నీ శరీరమే నీ శత్రువు దాని మీద విజయం పొందాలంటే రెండవ దశ బహు కష్టతరమైంది అందుకే కృతజ్ఞ జన్మించిన వారు తరచుగా ప్రార్థన జీవితంలో బైబుల్ మెడిటేషన్ బైబుల్ స్టడీలో ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్ సెటప్ అయి కూర్చోవాలి అక్కడ సాయంత్రం పూట సాయంత్రం పూట ఒంటరిగా జీవించద్దు ఒంటరిగా జీవిస్తే శరీరము ఆ దాని కోరికలను తీర్చుకోవడానికి పరిగెత్తిస్తూ ఉంటది నీ ఆత్మ ఏం చేస్తుంది శరీరం అంత బలమైంది అన్నట్టు దేవుడు అంటాడు నరులందరూ తమ హృదయంలో శరీరానుసారంగా జీవించేవారు అంటాడు అంటే వాళ్ళకి ఎంత అవకాశం ఇచ్చినా కానీ వాళ్ళు ఇంకా శరీరంగానే జీవిస్తారు అంటాడు ఆదమైన అక్కడ చూస్తే మనం దేవుడు మనిషిని ఎందుకు పుట్టించాలని బాధపడిన ఒక్క స్థలంలో ఉంటుంది దైవలంతటా కానీ దేవునికి మనిషిని సృష్టించాలా మనిషితో పాటు జీవించాలని ఎంతో ఆశ ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి రకరకాల జీవరాశులు ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి కానీ అందులో ఉన్న ఏ జీవి అతనికి ఇష్టం లేదు వాళ్ళతో పాటు సహవాసం చేయాలని కానీ మనిషితో పాటే సహవాసం చేయాలని అనుకుంటాడు ఈ సృష్టిని అంతా సృష్టించిన వాడు ఉదాహరణకి చూడండి ఆకాశము నా సింహాసనము అంటే ఆయనకి ఇంకా కళ్ళ నుంచి అరికాల వరకు ఎక్కడ లేదు స్థలం పెట్టలేమని చెప్తున్నాడు అంత వైభవమైన మహా ఆకాశము కేవలం ఆయన సింహాసనము భూమి తన పాదపీఠం అంటే ఆయన కాళ్ళు కింద ఎంత చిన్నగుంది భూమి ఊహించుకోండి కాళ్ళు పాదపీఠం అంటే ఏంది స్టూల్ అంటాం కదా చిన్న స్టూలు ఈ భూమి చిన్న స్టూర్ అయిన కాళ్ళ ఆకాశము జస్ట్ ఒక కుర్చీ ఆయనకి ఒక సింహాసనం కానీ ఆయన అవి రెండింటినీ విడిచిపెట్టి మనిషి హృదయంలో నివసించాలనుకుంటున్నాడంటే మనిషి హృదయం ఎంత పెద్దదో ఊహించుకోండి ఆకాశం కంటే భూమి కంటే మరీ పెద్దది అందుకే ప్రతి ఆత్మ మనిషి హృదయంలో వచ్చి కూర్చొని నాశపడతా ఉంటాయి అవి దురాత్మలే మంచి ఆత్మలే ఎందుకంటే మంచి ఆత్మలు ఎప్పుడుంటాయి బ్రదర్ అని మీరు చాలా మంది అడగచ్చు ప్రశ్న హెబ్బుల్ రాష్ట్ర పత్రిక పదకొండవ తేదీ చూస్తాము పూర్వీకుల రక్షింపబడిన వారి ఆత్మలు కూడా మనకు సహాయం చేయడానికి వరకు మనల్ని ఆవరించి ఉన్నారని చెప్పడా గొప్ప సాక్షి సమూహము మేఘము వలే మనలను ఆవరించి ఉన్నది అని వాక్యం దానికి ఎవరు చెప్పగలరు వాక్యం సరిగ్గా చదవని వాళ్ళని వీరుద్ద చెప్తా ఉంటారు కానీ మనం తిరిగి చూపిస్తూ ఉంటాం వాళ్ళ మీద కోపము ద్వేషం ఏమి చూపించము దీనికి ఏం సమాధానం ఇవ్వలేదు మీరు అని చెప్తాను ఒక వాక్యం చూపిస్తే దానికి సమాధానం ఇవ్వలేదు చెప్తా అంటాను బ్రదర్ అంటారు చూపిస్తాం దాని తర్వాత నోరు మూసుకుంటారు ఇంక ఎందుకంటే వారికి అది చదవలేదా అంటే మనం చాలాసార్లు చదివినారు వాక్యం కానీ వాళ్ళకి ఎందుకు ఓపెన్ కాలేదంటే వర్షాత్మ నడిపింపు ఉండాలా గంటలు గంటలు ప్రార్థన చేస్తే వాడు ఉండాలా అమావాస్యకి పౌరుణానికి ప్రార్థన చేసేవాడితో దేవుడు ఎట్లా సమావసం కలిగి ఉండేగాడు అసాధ్యం అన్నట్టు మరి విశేషంగా కష్టాలు ఉన్నప్పుడు ఉపాసం ఉంటారు ఉత్తప్పుడేమో లోకానుసారంగా జీవిస్తారు ఆచారబద్ధమైన ప్రార్థనలు ఉంటాయి అప్పుడు ఏం జరుగుతుంది కష్టాల కాలంలో చేసిన ఉపాసము అంతకుముందు చేయని దినాలకి సమానం అయిపోతుంది అది సరిపోదు ఈ స్వీయ జీవితం నుంచి బయటికి రాగలగానే అది మనం తీర్మానించుకోవాలా నేను ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఉద్యోగం నుంచి ఆ యొక్క వైన్ షాప్ కి పోను కళ్ళు కొట్టుకు నేను పోను నేను స్ట్రైట్ చర్చికి వెళ్తాను ఎక్కడన్నా వర్షిప్ ఉంటే అక్కడ కూర్చుంటా అని నువ్వు తీర్మానించుకున్నప్పుడు ఏమవుతుంది నీ శరీర కోరికలను తీర్చుకోవాలన్నట్టు చర్చెస్ పలాంటిదారు తాగుతాడు సిగరేట్ చేస్తాడు పలానా సిస్టర్ పలాంటి జీవితం జీవిస్తుంది అంటే నువ్వు చెప్పలేని స్థితిలో ఉన్నవి రోజు ఖండించకప్పుడు వాడు ఎట్ట తెలుసుకుంటాడు వాడు పాపంలో ఎట్ట తెలుసుకుంటాడు సమర్థించుకుంటాడు పాపాలు ఒప్పుకుంటాడు బలలో పాల్పడతాడు తిరిగి వెళ్తా ఉంటాడు రోగానికి రోగ్రస్తుడని కాలాన్ని పెంచుకుంటాడు వాక్య అంశాలు ఉండేది కాబట్టి స్వీయ జీవితము బహు ప్రాముఖ్యమైన మన మనం ఆ క్షమ అటువంటి జీవితం నుంచి బయటికి వచ్చిన కాబట్టి మనం కూడా అనేకులకు మార్గాన్ని చూపించాలి విధిమంతులైన అనేక మార్గాన్ని చూపిస్తారు ఉన్నాడు కదా కాబట్టి మూడవ దశకి ఇది బహు త్యాగపూరితమైన జీవితం మహా త్యాగం అంటాం దీన్ని అంటే నీ జీవితాన్ని రోమి రాష్ట్రపత్రిగా పరుణాధ్యాయ మంత్రి చూసినట్లు సజీవ యాగంగా మన జీవితాలన్నీ ప్రభుకి సమర్పించాలి అనుకూలము సజీవ యాగంగా ఎందుకంటే ఆయన మన మీద ఎంతో కనికరాన్ని రూపాన్ని చూపించిన వాడు మన గురికి అదే రీతిగా త్యాగం చేసుకుండా తన జీవితాన్ని మనం రక్షించడానికి మనం కూడా ఆయన కొరకు అదే రీతిగా సజీవయోగంగా సమర్పించుకోవాలంటే నువ్వు ప్రతిరోజు బ్రతికిన వాడు బ్రతికిన దానివి అయినా కానీ నువ్వు వదుగుతేపట గొరకల జీవితమే అనేది అట్లా త్యాగం చేసుకోవాలా ఈ లోకంలో చాలా మంది వ్యతిరేకించచ్చు నిన్ను కాని మనము జ్ఞానం చేయబడ్డ వాళ్ళము అంటే బలి అని ఆ వాక్యం హెచ్చరిస్తుంది మనం నాలుగవ దశలో మనం చూసినాము పనివాడు లేక సేవకుడు వీడు క్రైస్తవ సేవ జీవితంలో ఏరీతి ఉంటారు అనేది మనం చూసినాము లూకస్ వర్త పద్నాలుగో అధ్యాయంలో మన ప్రభువే జ్ఞాపం చేస్తాడు తన కుటుంబం కంటే తన పిల్లల కంటే తన కంటే ఆ ప్రా ప్రాధాన్యత ఇస్తారో వాడే నిజమైన సేవకుడు లేక శిష్యుడు అంటాడు అక్కడ కాబట్టి ఒక శిష్యుడిని ఇవ్వడానికి వెంబడిస్తాడు తర్వాత సాయంత్రం పూట ఇంటికి వెళ్తాడు అని ప్రయారిటీ ప్రాధాన్యత మటుకు క్రై క్రీస్తుకి ఇస్తాడు అది సేవకుని పరిచర్య కానీ మనము కొంత గత మూడు వారాల నుంచి ఆ బాగు సర్వేట్ లేక క్రీస్తు దాసుడు క్రీస్తు దాస్ పేరు పెట్టుకుంటారు కదా అదే అన్నట్టు కదా క్రీస్తు దాసుడు అంటే ఆ పేరు పెట్టుకోవద్దు ఎందుకంటే పెట్టుకొని దాని ప్రకారంగా జీవించలేని చాలా మంది అనిపిస్తూ ఉంటారు పెట్టుకుంటే మటుకు నిజంగా దాసులాగా ఉండగలమా కాబట్టి మనం చూస్తాము గత రెండు వారాల నుంచి ఆ సంపూర్ణమైన నాజీలు చేపట్టే జీవితము లేక ప్రత్యేకింపు ప్రముఖులకు జీవించే జీవితము ఈ యొక్క దాసుని జీవితం అన్నట్టు దేవుడికి వీళ్ళు చాలా ఇష్టం అన్నట్టు దాసులు ఎందుకంటే నేను రీసెంట్లీ న్యూస్ పేపర్ లో రతన్ టాటా గురించి చదువుతా ఉన్నా రతన్ టాటా దగ్గర దగ్గరగా రెండు వేల కోట్ల రూపాయలు ఉండే ఆయన చనిపోయడానికి రెండు వేల కోట్ల విలువ ఆస్తులు ఉండే పెద్ద పెద్ద భూములు పెద్ద పెద్ద ఇండ్లు బ్యాంకు బ్యాలెన్స్లు కోట్లల్లా ఉన్నాయి ఆయనకి పిల్లలు లేరు ఆయన పెళ్లి చేసుకోలేదు ఆయన చనిపోయి అందులో ఎక్కువ శాతము ఎవరికి రాసింది తెలుసా డబ్బులు తనకు జీవితాంతము సమర్పించుకొని ఆ చేసిన ఒక యమనస్తునికి ఇచ్చిడు దాని తర్వాత అతని పనివాడికి ఇచ్చిడు అంటే ఇంటి పనులు చేసేవాడు ముఖ్యంగా రెండో మూడో వ్యక్తి వంట వంట వండేవాడు తర్వాత డ్రైవర్స్ డ్రైవర్స్ కోటీశ్వర్లు ఎక్కడారు పని వాళ్ళు కోటీశ్వర్లు ఎక్కడారు అమాంతంగా ఎందుకు తెలుసా వాళ్ళ జీవితాంతము ఆయనకి బానిసలాగా జీవించారు అది ఎగ్జాంపుల్ ప్రకృతి దశగా చెప్తున్నాను కాబట్టి ఒక యజమాని తన బానిసని హక్కుదారణగా చేసినట్టు మనం అక్కడ చూస్తాం అదే నేను వాక్యాన్ని కూడా చూపిస్తాను కావచ్చు చూపించేసినాక నేను వచ్చేస్తాను ఎందుకంటే ఈ దశ నువ్వు నిజంగా ఎదిగినావా లేదా అని పరిశీలించుకోవాలని నీకు బాధ్యత ఎవరైనా ఇంకా టైం లేదని కూడా తెలుసు మీకు వెరీ వెరీ బహు బహుగా స్వల్పమైంది ఎంత షార్ట్ టైం ఉంది మీకు గెలవదు మనకి ప్రభు ఎన్ని ప్రవచనాలు చూపించాడో గతంలో అవన్నీ మన కాలంలో నెరవేరుతూనే కానీ ఆదివారం హెచ్చరించాడు ప్రభు మన కదా శుక్రవారం తన ప్రవచనం ద్వారా మీరు ఎవ్వరు కూడా విధంగా చూపిస్తారు సిస్టర్ ద్వారా ప్రవచనం మనకు విన్నాం మనం కానీ ఎప్పటి నుంచో నేను మీరు ఎవరు ఈ రిందిగా చేయించలేకపోతున్నారు ఒక్కడు కూడా ప్రార్థనలు ఉండలేకపోతున్నారు ఏదో ఆచార బద్దంగా పది నిమిషాల ప్రార్థనలో కానీ ఎవ్వరు కూడా గంట రెండు గంటలు ప్రార్థనలో ఉండలేరు చెప్పబడి కూడా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అవుతుంది కానీ ఈ సంవత్సరంలో నువ్వు కనీసము ఒక గంట రెండు గంటలు ప్రార్థన చేసి నీ లైఫ్ ఎక్కడికో పోయేది ఆ పరిస్థితుల్లోనే కానీ ప్రకృతి సహజంలోనే కానీ ఎందుకంటే మీరు ఏ రీతిగా మోసంలో జీవిస్తున్నారు అనేది మనం అక్కడ నేర్చుకుంటా ఉంటాం ప్రతి ఒక్కరికి ఇర గంటలే టైం దేవుడు ఇచ్చాడు అన్ని ఆ ఇరవై గంటలని ఎంత బాగా వాడుకొని అద్భుత రీతిగా వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతున్నారు అన్నిలు విలోకి కానీ నువ్వు ఎక్కడిసిన గొంగలు ఎక్కడలాగానే ఉండిపోయావు సొంతంగా ఏం సంపాదించుకోలేకపోతుంది వచ్చినట్లు వచ్చినట్లు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఏం సేవింగ్స్ లేవు నీకు పిల్లల్ని ఏం ఎట్లా చదివించుకుంటారు పిల్లల్ని ఎట్లా భవిష్యత్తులో వాళ్ళని మీరు పైకి తీసుకొని వాళ్ళ పెద్దగా పెళ్ళిళ్ళ టైంకి వాళ్ళ మీ దగ్గర ఎవరు ఉంటాయి ఆ డబ్బులు ఏమి ఉండవు ఎందుకు ఉండవు అంటే మీరు ఆ రీతిగా అభివృద్ధి పొందలేకపోతున్నారు ఆత్మీయ స్థితిలో ఎవరు ఇంకా పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలిగినా పరిశుద్ధ స్థలంలో ఎవరు ఇంత నిలబడగలిగిన ప్రభుత్వం పాటు అక్కడ కూర్చొని సింహాసనాల మీద ఆ మీటింగ్స్ అలా ఎవడు పాల్గొన్నాడు ఈ అనుభవాలే లేవు కదా గ్రామాలకు పోయి ఎప్పుడైనా సేవ రోజుల్లో ఎప్పుడైనా సేవ చేయగలిగినరా దయ్యాలు వెలగొట్టగలిగినరా రోగులను స్వస్థపరచగలిగ్రా మార్పు శువార్థ పదార్థాలు చేస్తాం కదా పదహారో వర్షంలో నామిక వా నమ్మిక ఇచ్చిన వాణి వలన ఈ సూచ్యక్రియలు కనబడినాడు ఎన్ని సూచ్యక్రియలు మీ జీవితాలకు కనబడ్డాయి చెప్పండి మార్పు శువార్థ పదార్థం పదహారో వర్షాలు నాన్న ఆహ్వాన రోగులను స్వస్థపరచది దయ్యం వెలగొట్టదురు ఎన్నో ఉన్నాయి కదా అక్కడ కార్యాలు అవి ఏమన్నా మీరు చేయగలుగుతున్నారా అంటే మీరు నిజంగా నమ్మలేదన్నట్టుగా తీసుకురావని ఆయన నమ్మికు వచ్చిన వాడి వలన ఏ శుచక్రియలు కనబడని ఉంటుంది అవి ఏ శుచక్రియలు నీళ్ళు కనపడలేదంటే నిజంగా నమ్మలేదన్నట్టుగా తీసుకురావని బహు డేంజర్ కదండి స్థితి ఈరోజు పడపడ్డ స్థితి చాలా భయంకరమైందంటాడు కదా కాబట్టి దాసుని స్వరూపం దాసుని గుణగణం కలిగిన వాడు ఎట్లా ఉంటాడు అనేది ఇది సంపూర్ణంగా ఇక చివరికి చివరికి ఇంకా సేవా పరిచర్య ఆ నాజలు చేపడ్డ దశలో చివ్వరి దశ అంటే లేక చివ్వరి పరుగు పందెంలోని చివ్వరి రేఖ అంటాం కదా లాస్ట్ లైన్ అంట ఫినిష్ లైన్ అంటాం ఇంగ్లీష్ లో క్రైస్తవ జీవితంలో చివరి లైన్ ఈ పరిచర్యలో చివ్వరి దశ ఇది దాసుని గుడి లేక క్రీస్తుకి దాసుడుగా ఉండడం ఏసు ప్రగుడికి దాసుడుగా ఉండడం కాబట్టి దోసనే వాళ్ళ జీవితం ఎట్లుంటుంది అనేది నేను గత రెండు వారాల నుంచి చూపిస్తా ఉన్నాను సంపూర్ణంగా ఆయనకి సరెండర్ అయిపోయినట్లే అంటే సమర్పించుకున్నట్లే సంపూర్ణంగా సమర్పించుకొని ఆ యొక్క దశ వరకు వాళ్ళు వేలు తీసు వరకు చూపిస్తున్నాను పిలిపిల రాష్ట్ర పత్రిక ముఖ్యంగా అక్కడ చూస్తాం మనము కిలిపి రాష్ట్ర పత్రిక మూడవది ఏమి పద్నాలుగో వర్షంలో కిజేసినందుకు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానంను పొందవాలని గురి యొక్కకే పరిగెత్తున్నాను కాబట్టి నీకు ఎప్పుడు తెలుస్తుంది నువ్వు సంపూర్ణంగా ఆ బా బానిసలాగా క్రీస్తుకి ఖైదీలాగా లేక క్రీస్తుకి బానిసలాగా ఎప్పుడు ఉన్నావు అంటే అప్పుడు నీకు తెలుస్తుంది నీ పరుగు ఈ లోకంలో ముగించుకున్నావా లేక విఫలం చేసుకుని సమాధి తోటకు పోయినావా తిముతి రాసం రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వర్షాలను మనం పుర్యావరణం చూసినామండి మంచి పోరాటం పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరటము ఉంచబడి ఉన్నది ఆ దినం మంది నీతిగల న్యాధిపతి ఆయన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేషించు వారికి అందరికీ అనుగ్రహించు కాబట్టి ఈ ప్రతి దశ లో నుంచి నువ్వు ముందుకు పోగలిగినవా చివరి వరకు ఆ దశకి నువ్వు ఎదగగలిగినవా కాబట్టి ఈరోజు దీన్ని ముగించి ముగింపుకి మనం వస్తా ఉన్నాము ఈ ముగింపులో ముఖ్యంగా ఆ స్వీయ జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలు మనం అనేకమైన చూస్తా ఉన్నాము మొదటిగా అటుకునే వారిని చూసినాము మొదటిదిగా బానిస అనేవాడు క్రీస్తుకు ఒక మాదిరి అంటే ఒక మోడల్ అన్నట్టు క్రీస్తున్నే ఒక మోడల్ లాగా తీసుకొని జీవించేవాడే ఈ క్రీస్తుకి బానిస లాగా జీవించేవాడు అనేది మనం చూస్తా ఉన్నాము వాడు ఇతరుల నుంచి ఏది ఆశించడు కృతజ్ఞత కూడా ఆశించాడు ఎవరి నుంచి మెప్పు ఆశించడు మెప్పు కొంత ప్రయాస్పడాడు ఒక డ్యూటీ తన పరిచర్ని ముందుకు వెళ్ళిపోతా కొనసాగిస్తూ ఉంటాడు అన్నట్టు ఆ వాళ్ళు ఏ రీతి ఉంటారంటే క్రీస్తుకు మాదిరిగా జీవించే వాళ్ళు ఆ యథార్థతతో జీవిస్తారు అన్నట్టు యథార్థతతో ప్రభుత్వ సేవలు ముందుకు వెళ్తూ ఉంటారు అన్నట్టు సేవకి పోర్లక్ష్యం ఉండదు అన్నట్టు ఏ రూపకన్నా వెళ్ళిపోతాయి ఎన్న ఆటంకాలు గాని గానీ సేవకి ముందు వెళ్ళిపోతానే ఒకటి అన్నట్టు ఎందుకంటే ఈశ్వరం కూడా ఒక దాస స్వరూపం ధరించి వచ్చిన దిశ మనము ఫిలిపిన్ రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయంలో మనం చూసినాం ఐదవ కాబట్టి మొదటిది బానిసత్వం ఈ యొక్క వారిసత్వ జీవితం లేదు క్రీస్తుకి బానిసగా జీవించే వారి జీవితంలో క్రీస్తునే ఒక ఆ మోడల్లాగా ఆ తీసుకోవడం అన్నట్టు క్రీస్తే నాకు ఒక మాదిరి అన్నట్టు తర్వాత మానసత్వపు జీవితంలో రెండవ దశ వ్యక్తిగత గుర్తింపుని సంపూర్ణంగా విడిచిపెట్టడం పరిచయం చేసుకుంటప్పుడు మీ వ్యక్తిగత గుర్తింపుని నేను క్రీస్తుకు సేవకుణ్ణి క్రీస్తు దాసుడను అని పరిచయం చేసుకున్నట్టు వాళ్ళని చూపించాడు నేను మీకు యగకు గాని ఫిలిప్ గాని కేతులు గాని ఆ తర్వాత ూదా గాని దాని తర్వాత పావులు గాని వాళ్ళు అనేతిగా పరిచయం చేస్తున్న ప్రతి పత్రికలో మనం అధిగిస్తాం వాళ్ళు పరిచయం చేసుకుంటప్పుడు నేను క్రీస్తు దాసులను పరిచయం చేసుకున్నాను తర్వాత మూడవ దశలో మూడవదిగా ఈ యొక్క జీవితంలో లేక దాసుని జీవితంలో ప్రభువుని వెంబడించడానికి వరకు సంపూర్ణంగా ఈ లోకాకరించిన జీవితం అన్నట్టు ఏసపులోనే వెంబడించాలా ఎందుకంటే ఆయన మన మన యాజకుడు మన యజమాని కాబట్టి యజమాని ఎక్కడ ఉంటే దాసుడు అక్కడే ఉంటాడు కదా తక్కిన వాళ్ళు ఉండరు సేవకులు కూడా ఉండరు సేవకుడు ఏదో వచ్చేసిపోతారు అని పోవరని చూపించాను నేను మీకు అట్లా బట్టదు కేసి వెళ్ళిపోతారు సర్వెంట్స్ పాసాన్లో అడిగేసి బట్టదుకి ఇల్లు కూడా చేసి వెళ్ళిపోతారు వాళ్ళ ఉండరు ఆ యజమానితో కానీ దాసుడు మటుకు ఇరవై గంటలు యజమాని దగ్గరనే ఉంటాడు కాబట్టి యజమాని తినే ఆహారం తింటాడు యజమాని అనుభవించే ఆ యొక్క అవన్నీ జీవన విధానాలన్నీ అనుభవిస్తా అన్నట్టు తర్వాత ఈ దాసుడు కుమారులగా మారుత నేను మీకు చూపిస్తాను వాక్యం ఆ దశకు వచ్చిన వెంటనే నీ ద్వారా విశేషమైన అద్భుతాలు స్వస్థతలు గొప్ప కార్యాలు జరగనే జరగవు అది చూపిస్తాం మీకు వాక్యం త్వరలో చూడండి కాబట్టి మనము ఈ లోకం దృష్టిలో చచ్చిన వారము నశించిన వారము ఆయన మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనం ఆయనకి రాసులు అది పాయింట్ మటుకు అర్థం చేసుకోవాలా కాబట్టి మూడవదిగా ఇందాక చూసినట్లు కేసుప్రభుని సంపూర్ణంగా మనము ఆయన పరిచర్య కొరకు ముందుకు కొనసాగాలనేది మూడవ దశ నాలుగవదిగా నాలుగవ దశలో పోయే నేను బహుధీర్యంగా నేను చూపిస్తాను మీకు నేను దేవుని క్రీస్తునే సంతోష పెట్టేవారు వీళ్ళు బానిసలు రాసుడు క్రీస్తుని సంతోషపరచేవాడు కానీ మనుషులని కాదు మనం ఎప్పుడు కూడా మనుషులని సంతోషపరచడానికి ప్రయాసపడద్దు ఈ విషయం బహు జాగ్రత్తగా మనం బైబిల్ ఏముందంటే డు నాట్ ట్రస్ట్ ఇన్ మ్యాన్ అని అంటే మనుషులని ఆశ్రయించదు అని వాక్యం బైబిల్ ఎక్కలేదు మనుషులను నమ్మండానికి ఎందుకంటే వాడి హృదయం అంతా చెడుతలంతా నిండింది బాల్యండానికి మనం చూస్తాం కాబట్టి ఎప్పుడు కూడా ఏ మనిషిని మనం నమ్మొద్దు వాక్యం హెచ్చరిస్తుంది మరి కాబట్టి మనుషులని సంతోషపరచడం కొరకు వాడు వచ్చి నేను అడిగినప్పుడు ఆ తప్పించుకోవాలా తప్పించుకోకుండా ఏం చేసిన వాటికి ఏదో చేస్తావు వాడు ఇవ్వాడు నీకు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరాల సమస్యలు తెచ్చిపోయినా నీ యొక్క విశ్వాసం పోగొట్టుకుంటావు చెట్ట మాటలు జరుగుతావు అన్ని అయిపోతాయి ఏ మనిషిని నమ్మొద్ది లోకం కూడా నేను నేర్చుకున్నా నిజంగానే ఏ మనిషిని నేను నమ్మను ఎవడు ఎట్లా మారుతుందో తెలియదు మనకి కాబట్టి మనుషులని నమ్మకుండా యహోని ఆశ్రయించడం నేర్చుకోవాలా అంటే యహోవాని నమ్ముకోవాలా అనేది వాక్యం అది కాబట్టి ఈ యొక్క దాసుని జీవితంలో ఏసు ప్రభుని తప్ప మనుషులు సంతోష కాదు ఈ దాసులు ఎందుకు గంటలు అక్కడే ఉంటాడు కాబట్టి ఇరణాలు గంటలు యాజకం లేక ఏమంటే మన యజమాని దగ్గరనే ఉంటాడు కాబట్టి ఇర గంటలు యజమానినే సంతోషపరిచేవాడి లాగా ఉంటాడు అన్నట్టు మనం అది తీర్మానించుకోవాలా ఒకవేళ ఈ దశరథు ఉంటే ఐదవదిగా దాసుని జీవితం దాసుని పని ఏంది క్రీస్తుని క్రీస్తు పరిచారకు లాగా అంటే ఇతరులకు పరిచర్య చెయ్యాలా దాసుని కూడా అదే అందుకే ఈస్టర్ పట రోజు అందరూ కాళ్ళు కడుగుతారు ప్రతి ఒక్కరు కాళ్ళు కడుతారు అయితే పోప్ ఫ్రాన్సిస్ చనిపినట్టు మీకు తెలుసు కదా ఆయన ఫస్ట్ టైం బాగు దగ్గర దగ్గర మంది పోపులు ఇంతవరకు వారి పనులు ముగించుకున్నారు ఇతను కానీ ఎవరు కూడా ఇతను చేసినట్టు పరిచయం ఏంటంటే ఆయన ఎవరి కాళ్ళైనా గడిగేవాడంటే ఈవెన్ స్త్రీల కూడా గడిగేవాడట అంత ఎయిటీ ఎయిట్ ఇయర్స్ యా ఏజ్ వాడు స్త్రీలకాలు అడిగినట్లు మని నేను చదువుతాను పేపర్లో న్యూస్ పేపర్లో అంటే ఆయన దాసుని గుణం ఎట్లు తినే మనం అర్థం చేసుకోవాలా సరే అది మతము అవన్నీ అవన్నీ పక్కకు పెట్టేయండి కానీ మనిషి కదా ఆ మనిషి లాటిన్ సౌత్ అమెరికా నుంచి వచ్చి కోప అయ్యింటే ఎంతో కష్టపడినట్లే ఎంతో పరిచయం చేసినట్టే కదా పేదవాళ్ళు మళ్ళీ బాగా సేవ చేసినట్టే సోషల్ వర్క్ కూడా చేసింది అంట కాబట్టి ఆ ఇతరులకు పరిచయం చేసేవాడు ఎఫ్ఎఫ్రాన్స్ గురించి మనం సాక్ష్యం విన్న పోయిన వారం అతను ఏ రీతిగా ప్రార్థనలో నాసు గుణానికి కలిగిన వాడు ఎంత ప్రయాసపడ్డాడు అని మనం అక్కడ తెలుస్తున్నాం అదే రీతిగా పత్రికలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుని బిడ్డలు దేవుని పిల్లలు మంచి కార్యములు ఇవ్వడం కొరకు ఎంతో ఆసక్తి కలిగి పరిగెత్తేవారంట కాబట్టి అటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నారంట చివరి ఇప్పుడు ఈరోజు ముగింపు దశ నేను వస్తున్నాను చివరి దశలో యొక్క దాసుడు ఏ రీతిగా ఈ లోకం దృష్టిలో ఆ టోటల్లీ అబాండెడ్ ఇంగ్లీష్ లో ఈ లోకం దృష్టిలో తృణీకరింపబడ్డాడు ఎవరికి తృణీకరింపబడ్డాడంటే ఈ లోకాన్ని తృణీకరించబడి ప్రభుకి సమర్పించబడ్డవాడు టోటల్ ఇది చాలా ప్రాముఖ్యమైంది ఈ దశకు వచ్చిన వంట నువ్వు గానీ ఎవరైనా గానీ ఆ వీరి జీవితం సార్థకం చేసుకున్నట్లే కొన్ని చర్యలు ఎందుకంటే సంపూర్ణంగా ఈ లోకం నేను విడిచేసింది కేసు క్రీస్తు ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు చూపించబోతున్నా చూడండి మొదటిది దేవుని పరిచారికులు భూమి కాదు పరిచయం చేసేవారు ముఖ్యంగా నేను దాస గురించి మాట్లాడుతున్నాను మొదటి గుణగణం ఈ సంపూర్ణంగా ఈ లోకం దృష్టిలో విడవబడ్డ వాళ్ళు వీళ్ళు ఈ లోకం మీరు చేసేది వాళ్ళని అందరినీ ధృనికరించేసింది కానీ ప్రభు కొరకు ధృణీకరించేసింది కానీ వారి గుణగణాలు ఎట్లుంటాయి ఒక పాయింట్ మనం చూపిస్తున్నాను ఏంటంటే మీరు యేసు ప్రభునకు భూమి మీదనే కాదు పరలోకంలో కూడా దేవుని మందిరంలో కూడా వారు దాసులే అని వాక్యం హెచ్చరిస్తుంది చూడండి ఒకసారి ఇప్పుడు ఆ తీస్తాం మన ప్రకటన గ్రంథాలకు చూస్తాం మనం చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండు మూడు వర్షాలలో మనం చూస్తాం దాని నాలుగు వర్షాలలో ఆ పట్టణకు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించాను ఒక నది ప్రవహిస్తుంది అక్కడ ఆ నది యొక్క ఇవలను అవలను జీవో వృక్షం ఉండను అది నెల నెలకు ఫలించు వన్ రెండు కాపులు పాయును ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థ స్వస్థపరచుటకై వినియోగించను చూడండి ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ గురించి కూడా సూచనలు చెప్పబడింది కానీ ఇక్కడ చెట్టు నుంచి వస్తాయి మందులవి కెమికల్స్ నుంచి కాదు ప్రకృతి నుంచి వస్తున్నాయి తర్వాత చూడండి ఇక్కడ ఇక మీదట శాపగ్రస్తం అనేది ఏది దానిలో ఉండదు ప్రాముఖ్యమైనది కదా త్వరలోక రా ఎట్లుంటది దేవుని యొక్కయో గొరపిల యొక్కయో సింహాసనము అంటే రెండే సింహాసనాలు అనేయడా దేవుని యొక్కయో సింహాసనము ఇప్పుడు రెండు సింహాసనాలు అంటే సింహాసనములు అనాలి కదా అక్కడ ఎందుకు సింహాసనం ఉంది అంటే రెండు ఒకటే అయిపోతాయి లాస్ట్ కి దేవుని సింహాసనము దానిలో ఉండు అంటే గొర్రపిల్లనే దేవుడు దేవుడే గొర్రపిల్ల తండ్రే కుమారుడు కుమారుడే తండ్రి అని మరోసారి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది వారిద్దరిది ఒకటే సింహాసనం ఎందుకంటే వారు ఒకరిలో ఒకరున్నారన్నట్టు దేవుని స్వరూపము శరణిన వాడు మన ప్రభు కాబట్టి సింహాసనం ఒకటే కానీ వీళ్ళు ఇద్దరు రూపాలను కనిపిస్తారు దీపంలోని ఇద్దరు వ్యక్తులుగా తండ్రి మరియు కుమారుడు అయితే నాలుగవ సంబంధం ఇప్పుడు ఆయన దాసులు ఆయనను సేవించు ఆయన ముఖ దర్శనము చేయుచుందరు ఆయన నామము వారి నందు ఉండను అంటే పరలోకంలో మందిరంగులు కూడా వీళ్ళు దాసులు లాగానే ఉన్నారు ఎందుకు ఈ లోకంలో దాసులు లాగా ఉండరు కాబట్టి నువ్వు ఇక్కడ దాసులుగా ఉండలేకపోతే అక్కడ ఉండలే ఎందుకంటే నేను ఎన్ని ఈ వాక్యం మీకు హెచ్చరించిన పరలోక రాజ్యంలో కూడా ఆశ్చర్యకరమైన జరుగుతూ ఉంటాయి ఫస్ట్ టైం పర్లోకపోయినప్పుడు ఎవరికైనా అనుమానం వచ్చేది ఏం తెలుసా నేను పర్లోకంలో ఉన్నాను నరకంలో ఉన్ననా చాలా మంది ఎట్లా సాధ్యం లేదన్నది పర్లోకంలో ఉండే చూస్తే నువ్వు పరిశీలి భయపడిపోతావు ఆశ్చర్యపోతావు ఇవే నీ జీవులని ఆయన తయారు చేసుకున్నాడు అంతే అవి అసలు నువ్వు గుర్తుపట్టలేవు వాటి మొహాలు మనలా కనిపించని కనిపించవు అటువంటి జీవులను దేవుడు తయారు చేసుకున్నాడు అక్కడ వాటిని చూడగానే నీకు అనుమానం వస్తుంది ఇది పరలోకమా నరకమా తర్వాత పర్లోకం పోయినాక పర్లోకంలో మందిరం ఉంది ఆ మందిరంలో ఏ వస్తువు ఉపకరణాలు లేవు వరపి ఉన్నాడు ఆయన వెలుగు భయమయ్యి ఆయన వెలుగు ఆ మందిరంలో మందిరానికి ఉన్న పన్నెండు గుమ్మంలో నుంచి బయటికి వస్తా వెలుగు అది కొన్ని చదువు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆ వెలుగు బయలుదేరిందని చూపించిన వాక్యం గొప్ప జనులు ఆ వెలుగులో సంచరిస్తున్నారు కానీ భూనివాసులు తమ మహిమను ఆ మందిరంలోనికి తీసుకొచ్చి ఆ మందిరానికి దేవుతలు కాపలగా వస్తున్నారు అగ్ని కట్గాలు పట్టుకొని నిషిద్ధమైనది ఏది కూడా అందులో ప్రయోగించలేదు గొడపిల్ల అటువంటిది అటువంటి పరిశుద్ధత గలవాడు మన ప్రభు ఆయన దగ్గరికి పోవాలంటే భూమి భూ భూ అంటే గొప్ప జన తప్ప ఎవరు కూడా అందులోనికి అడుగు పెట్టలేరు అదే లాస్ట్ చాలా కాలం కింద రికార్డింగ్స్ లో నేను చూపిస్తున్నాడు ఈ విధంగా ఈ భూరాజులంటే ఎవరు వారు చేసే పనులు అయిందని కాబట్టి ఆయన నామము వీరి నొసట్లో ఏంటి ఉందని నేను మీకు ఎన్నిసార్లు చూపిస్తుంటున్నాను ముఖ్యంగా ఏడవ అధ్యాయంలో ప్రదం ఏడవ అధ్యాయము ప్రడంగనందం పద్నాలుగు అధ్యాయంలో వారి నుదుట ఈయన ముదిలించుకున్నాడు సీల్ చేసుకున్నాడు పరుశాత్మ ద్వారా అగ్ని ద్వారా కాబట్టి ఆయన నామం మీద ఉంది కాబట్టి వాళ్ళు ప్రతి రోజు అక్కడ ఆయన దాసులు ఆయనను సేవించచ్చు ఆయన ముఖ దర్శనము చే ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు వీళ్ళు దాసుల దగ్గర ఉన్నారు ఈ లోకంలో కాబట్టి ఇరవై గంటలు దాసుడు మాట్లాడాలి వింటున్నాడు దాసులు చూస్తూ ఉన్నాడు దాసులు తప్ప ఎవరు ఏసు చూడలేడని కూడా ఇక్కడ ఇంకొక రూపంగా చూపించగల వాక్యం చూడండి ప్రాణంగా ఏడవ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాము మొదటిదిగా ఇందాక చూసినట్లు వారు పరిలోకంలో కూడా దాసులు లాగున్నారు ప్రటన గంధం ఏడవ అధ్యాయం రెండవసారి ప్రటన గంధం ఏడవ అధ్యాయము పదిహేనవ గొప్ప జన సమూహము మహాష్ట్రములలో హ్రత సాక్షులై గొరిక రక్తంలో వారి వస్త్రం ఉదుకునేవారు వీళ్ళందరూ అని వీళ్ళు ఎట్లంటారంటే అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించున్నారు కాబట్టి ఆ లక్ష నలభై మంది ఏది గత లోపలికి వెళ్తున్నారో చాలా కాలం తర్వాత ఈ గొప్ప జన సమూహం అని నేను ఈ గొప్ప జన ఎవరు అంటే హతసాక్షి వచ్చేవారు ఎవరు అంటే బుద్దిలేని కన్యకలు అని కన్యకలు లక్ష నలభద్ మందికి సాదృష్టం అయితే బుద్ధులేని కన్యక గొప్ప జన సమూహానికి సాదృశము వీళ్ళందరూ హతసాక్షులు అయ్యే సమయానికి అప్పుడు ప్రభుకి వారి జీవితాలు సమర్పించుకుంటారు అప్పుడు సంపూర్ణంగా సమర్పించుకొని పరలోకానికి వస్తారు అక్కడ వాళ్ళు తిరిగి ఆ స్థితికి ఎదురుతారు అక్కడ అది బహుదీర్ఘం అంటే చాలా ఆలస్యం వాళ్ళంతా బయటనే సంచరిస్తుంటారు పరలోకంలో కూడా అని చూపించిన వాక్యం లేదు ఆ గొరిపిల్ల వెలుగు కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుంటే ఆ వెలుగులో వీళ్ళు సంచరిస్తారు కానీ లోపలికి పోవడానికి ధైర్యం జాగ్రత్తలేదు కానీ చివరికి వాళ్ళు లోపల పోయి లోపలికి పోయి వారి ప్రేమతో పాటు కలుసుకుంటాను నేను వాక్యం అది త్వరలో రాబోతుంది మళ్ళీ ఆయన ఎందుకంటే మనం ప్రాణంగా కాబట్టి ఆ వాక్యాన్ని మనం త్వరలో చూడబోతున్నాం అన్నట్టు కాబట్టి మొదటిదిగా పరలోకములను మరియు భూమి మీదను మనం ఆయనకి దాసులుగా ఉంటాము అనేది ఇక్కడ వాక్యం చెప్పబడింది మొదటిదిగా రెండవదిగా ఒక దాసుడు దేవునికి తన యజమానికి ఎట్లా కుమారుడు అవుతాడు ఇందాక నేను చూపించిన రతన్ టాటా ఎగ్జాంపుల్ రతన్ టాటా తన ఆస్తి అంతా ఎవరికి లేకపోతే ఎవరినో పిల్లనిగా దత్త తీసుకొనిచ్చినట్లుంది కాబట్టి మనం అందరము దత్తతకు తీసుకునబడ్డ వారు మనిషే వాక్యం హెచ్చరిస్తూ ఉంటది కదా కాబట్టి దాసుడు ఎట్లా కుమరనుగాలడు ఒకటే మార్గం చూడండి చాలా మంది జీవితాలను మనం చూస్తూ ఉంటాం గొప్పవాడు పిల్లలు లేకుండా చనిపోతాడు దాసుని పెట్టుకుంటాడు పనులను పెట్టుకుంటాడు ఈ పనులు జీవితాంతమైన విధంగా చూపిస్తేందుకు కృతజ్ఞత ఆర్పిస్తూ కృతజ్ఞత భావాన్ని చూపిస్తూ ఆస్తులన్నీ రాసేసి వెళ్ళిపోతారు వాళ్ళని ఇదే సీక్రెట్ మన దేవుని విధానాలు కూడా ఎందుకంటే ఈ విధానాలు అన్నీ అక్కడ ఉన్నాయే పర్వత్వంలో చూడండి ఒకసారి యూహాను సువార్త పదిహేడవ పదిహేనవ అధ్యాయం అది మనకు బహు ప్రాముఖ్యమైన వాక్యం కదా యూహానుసువార్త పదిహేనవ అధ్యాయము సాక్షపల్లికి సంబంధించిన బోధ అది కదా పదిహేనవ అధ్యాయం చూడండి ఇప్పుడు యూహానుసు వార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వర్షాలలో పద్నాలుగో పదిహేను సార్లు దాసుడు తన యజమానుడు చేయు దాని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నిన్న తండ్రి వలన వినిన సంగతులు అన్నింటినీ మీకు తెలియజేసేది సీక్రెట్ బ్రదర్ సిస్టర్స్ ఏం నువ్వు ఎప్పుడైతే దాసులు స్థితికి ఎదుగుతావో అప్పుడే మర్మములన్నీ నీకు బయలుపరచబడతాయి తండ్రి వలన నేను వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని ఎందుకు మీరు మిత్ర దాసులు కాదు ఇప్పుడు ఇప్పుడు మీరు నాకు స్నేహితులే ఎందుకంటే ఒక దాసులాగా ఉండి నువ్వు దాసులాగా ఎంతో విధేత చూపించి ఎంతో నమ్మకస్తునిగా జీవించగలిగినవు కాబట్టి నేను నిన్ను స్నేహితునిగా ఇప్పుడు పరిగణిస్తున్నాను కాబట్టి ఇప్పుడు స్నేహితుడు అంటే మరీ క్లోజ్ అన్నదమ్ముల మధ్యలో అంత క్లోజ్నెస్ ఉంటుంది కానీ అన్నదమ్ములకి ఇంకా వ్యత్యాసాలు ఉంటాయి శరీరం అడ్డొస్తుండే కానీ స్నేహితులు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎన్నెన్నో రహస్యాలు పంచుకుంటా ఉంటారు వాళ్ళు ఎన్నెన్నో రహస్యాలు పంచుకోరు అన్నదమ్ములు అక్కజనాలు రహస్యాలు రహస్యంగా అది స్నేహితులకు చెప్తారు ఆ స్నేహంలో అంత ఉందన్నట్టు నమ్మక కాబట్టి ఇక మీద మిమ్మల్ని దాసులు పిలవక స్నేహితులను పిలుస్తా ఉంటాడు అంటే ఎన్ని సంవత్సరాలు ఏదైనా చూపిస్తే నీకు అటువంటి స్థితిని దేవుడు ఇస్తున్నాడు ఆశ్చర్యం కదా ఇప్పుడు చూడండి ఈ ఈ ఈ దాసుడు ఇక్కడేమో యోహన్ సువార్త పదిహేనవ తేమ పద్నాలుగు వర్షాల్లో ఒక దాసుని స్నేహితునిగా మార్చుకున్నాడు కానీ ఇప్పుడు చూడండి గల గళితుల ఎట్లా తయారు చేసుకున్నాడు దేవుడు గళితుల రాష్ట్రపత్రిక నాలుగవ అధ్యాయము చలి రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ నాలుగవ వర్షం నుంచి చూస్తాం కొన్ని అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు ఆయన స్త్రీ అంటూ పుట్టి మనము దత్తపుత్రులము కావాలని అంటే దత్తపుత్రుడు అంటే దత్తత తీసుకున్నాడు దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోపడి ఉన్న వారిని విమోచించిటికై లోబడిన వాడు అయ్యాడు మరియు మీరు కుమారులయ్యున్నందున ఎప్పుడు అండి స్నేహితుని దశ నుంచి కుమారుని దశగా మార్చుకున్నాడు అంటే ఆ స్నేహితుని కంటే కుమారుడు మరీ సన్నిహితంగా ఉండేవాడు తండ్రికి దేవునికి అది పాయింట్ అక్కడ అని ఒక దాసు లేక దత్తపుత్రుణ్ణి స్నేహితునిగా మార్చుకొని స్నేహితుడి నుంచి కుమారునిగా మార్చుకున్నాడంటే నీ ఆత్మీయ ఎంతగా ఎదిగిందో ఊహించుకోర నువ్వు ఇంకా దాసులాగా ఉన్నావా దాసు నుంచి స్నేహితుని మారినవా స్నేహితుడి నుంచి ఆ కుమర స్థితికి వారినవా మనమేమో నాజులు చేపట్ట జీవము చివరి దశ దాసుని జీవితం అంటున్నాం కానీ దాసుని జీవితం నుంచి బయటికి వస్తే నువ్వు ప్రతిరోజు అనే సన్నిధిలో జీవిస్తావు ఎందుకంటే దాసులు మనం చూసినా కాబట్టి కాబట్టి ఆ మరియు మీరు కుమారులు తండ్రి అని మొనపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పాపేను కాబట్టి ఏ శ్రవాత్మనే పరశుధాత్మ తండ్రి ఆత్మనే పరిశుధాత్మ ఇప్పుడు చూడండి ఏడవచ్చు కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు ఈ పాయింట్ నేను ఎందుకో విశదీకరించాలనుకున్నా కానీ టైం సరిపోకపోవచ్చు మనకి ఏదో ఒక రోజు నీకు చూపిస్తాను నువ్వు ఎప్పుడైతే ఆ దేవుని కుమారుడవైత ఏడవసారి ఏడవసారి కాబట్టి నీ దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అంటే దేవుల్లో ఉన్న అన్ని నీకు వచ్చేస్తాయి దేవుళ్ళు ఏమున్నాయో అవన్నీ నీకు వచ్చేస్తాయి రుకారులన్నీ వచ్చేస్తాయి దేవుని శక్తులన్నీ నీకు వచ్చేస్తాయి దేవుని అధికారం నీకు వచ్చేస్తాయి సమస్తము సృష్టి మీద అధికారం నీకు ఎందుకంటే అది దేవుని ద్వారా తమ వారసులకు ఇస్తాడు దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు దేవుడు కాబట్టి ఇది వాక్యానుసారంగా నేర్చుకోవాల్సిన పాఠం ఇది నాజీలు చేపడ్డ జీవితంలో చివరి దశ ఏ రైతే ఉంటుంది నువ్వు దేవుని వారసుడు అంటే దేవునిలో ఉన్నవన్నీ నీకు వచ్చేస్తాయి దేవుని ఉన్న శక్తులన్నీ నీకు వచ్చేస్తాయి అంత పవర్ఫుల్ గా నిన్ను తయారు చేసుకున్నాడు లేకపోతే నేను పెళ్లి కుమార్తె దశకి ఎందుకు నేను తయారు చేసుకున్నాడు ఆయనతో పాటు సమంగా నిలబెట్టుకోవడం పెళ్లి కుమార్తె పెళ్ళి కుమార్ని పక్కన ఉంటుంది ఆ లెవెల్ కి దేవుడు మనిషిని తీసుకోబోతుందంటే ఎంతగా ప్రాధాన్యత ఇచ్చాడు ఇది ఆటోమేటిక్ కాదు ఏవి కూడా ప్రతి దశలను పొరడాలా శ్రమ సమస్తాన్ని పెట్టకు ఉపయోగించుకొని జాగ్రత్తగా ఆ దశకి ఎదగాలను అయితే ఎదగక ముందు నీకు కష్టాలు వస్తాయి ఖచ్చితంగా ప్రతి దశలో ఒక్కొక్క దశలో నువ్వు పైకి ఎదిగే కొద్దీ దానికి ముందు కష్టాలు వస్తూ ఉంటాయి దుష్టుడు యొక్క దుష్టుడు మీద వ్యతిరేకంగా నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు నేను కొట్టి వేయడానికి వరకు శోధించడం కొరకు నేను అవనాలు నిందల పాలు వరకు నీ మీద నిందలు వేస్తా నేను సరిగా సమాధానం లేని కూడా ఉంటాడు నువ్వు అక్కడ అర్థం చేసుకోవాలి నాకు నెక్స్ట్ ప్రమోషన్ రాబోతుంది నేనుంటున్న కష్టాలు నా నెక్స్ట్ ప్రమోషన్ కి దారితీస్తాయి ఎందుకంటే ఇప్పుడు పడుతున్న శ్రమలు నెక్స్ట్ ఉన్నత స్థితికి నేను లేవ్ పౌరుడు కాబట్టి శ్రమలో ఉన్న వాళ్ళందరూ ఈ సత్యాన్ని గ్రహించాలా ఏంటంటే నేను నెక్స్ట్ లెవెల్ కి ప్రమోషన్ కొరకు దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు ఏది సునీసంగా ఫ్రీగా ఇవ్వడైనా నువ్వు ప్రయాసించి ఫలించాలి అభివృద్ధి పొంది పొంది విస్తరించి భూమిలో పరుచుకోండి లోపరుచుకోండి అంటే ఏది యుద్ధం చేసి నేర్చుకోవాలి కోలుకోవాలా కాబట్టి దేవుని వారసులను అనే పాయింట్ ఎప్పుడు ఒక నేను చూపిస్తాను అది అర్థం ఏంటంటే సమస్తం దేవుని అన్నీ మనకే దేవుడిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకే నువ్వు ధైర్యంగా విశ్వాసంతో నోటి ద్వారా ఉచ్చరిస్తే అవన్నీ జరుగుతాయి కాబట్టి దాసుల నుంచి దతపుత్రుడు దతపుత్రుడి నుంచి ఆ స్నేహితుడు స్నేహితుడి నుంచి కుమారుడు కుమారుడవు వారసుడవు ఎన్ని ఆత్మీయ స్థితులు ఎదగాలని నువ్వు చూసుకో ఈరోజు ఇవి ఎక్కడ కూడా చూసుకో ఫస్ట్ పాయింట్ నువ్వు ఇంకెక్కడ నువ్వు చూసుకో ఎన్ని దశలు ఇవి నీ జీవితాల్లో తర్వాత మూడవ పాయింట్ మొదటి పాయింట్ ఏది భూమి మీదనే కాదు వరలోకంలో కూడా మనము పరిచర్యలు చేస్తాం దాసుని దాసుని పని చేస్తాం అనేది దాసుడని ఉంది అక్కడ దాసులు అని ఉంది ఆయనకి పరిచర్లు చేస్తారని పాయింట్ నువ్వు దశ నుంచి అదేంది మన దా స్నేహితుని దశ నుంచి ఆ కుమారుని వచ్చి వారసుడు అవుతావు అన్న విషయాన్ని మనం చూస్తా ఏ రీతిగా నువ్వు ఎంత దీర్ఘకాలము విధేత చూపిస్తే అంతగా మూడవదిగా ఆయన లో అంటు కట్టబడిన జీవితం దాసుడు ఆయనను అంటుకట్టబడి సమృద్ధి గల జీవాన్ని పండుకున్నవాడు అది మనం చూసినాం ఎన్నిసార్లు యూహానుసువార్తలు చూస్తాం చూడండి యూహాను శువార్త పదవాధ్యాయము యోహాను వార్త పదవాధ్యాయము పదవచము చూడండి దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చిన గానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగు చేయటకు అది సమృద్ధిగా కలుగు చేయటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెబుతున్నాను కాబట్టి ఆయన మనకి సమృద్ధి గల జీవితాన్ని గీస్తారనుకున్నాడు ఈ ఈ సమృద్ధి గల జీవితం ఎందుకు నిలయిస్తాను నీగిస్తానంటే నువ్వు ఆయన కట్టబడ్డవాడు అంటూ కట్టబడ్డేవాడు కాబట్టి అదే యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయం చూడండి యోహాంస వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన వ్యవహాన్ శుభార్త పదిహేనవ అధ్యాయం ఏడవ అధ్యానం నాయందు మీరును మీ అందు నా మాటలను నేర్చిన మీకు ఏది ఇష్టమో అడుగుడానికి మీకు అనుగ్రహం పోవడం ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి మీరు మీ ప్రార్థనలకు ఎందుకు జవాబులు రాబట్టే మీ ప్రార్థనలో దేవుని వాక్యం లేదు నాయందు మీరు మీ అందు నా మాటలు ఆయన వాక్యాలని జ్ఞాపకం చేసుకొని ప్రేయర్ చేయి నీ జవాబు వస్తుంది లేకపోతే ఎంతగా ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి జవాబు రాదు ఎందుకంటే అందులో జీవం లేదు అంటే అందులో వాక్యం లేదు వాక్యమే జీవం కాబట్టి కాబట్టి నేను కొన్నిసార్లు కూడా మీకు చూపించిన పరశుధాత్మ లేకుండా ఏసుకృష్ణనామం పనిచేయదు పర్శుధాత్మ అభిషేకం అవసరం ఏసుకృష్ణనామం పనిచేయాలంటే అందుకు ఫస్ట్ పాయింట్ మీరు పరశుదాత్మ కొనకి ప్రయాసపడాల అందరికి అది ఉచితంగా ఇస్తాడు దేవుడు కాబట్టి దాని కొరకు నువ్వు ప్రయాసపడకపోతే మటుకు ఎట్టి పరిస్థితి అడుగు ప్రతి వానికి ఇస్తాను అడగకపోతే మటుకు పరశుదాత్మ ఎవ్వరికి రాదు కాబట్టి ప్రార్థనకి జవాబు రావాల అంటే దాసుని గయిన హృదయంలో నీ ప్రార్థన జీవితం ఎట్లా ఉంది అనేది ఈ వాక్యం హెచ్చరిస్తుంది అన్నట్టు ఆయన్ను అంటుకట్టబడ్డవాడు ఆయన మాటలు నీలో నిలిచిలా మీకు ఏది ఇష్టం అది మీకు అనుగ్రహించగల నాకు ఒక ఇష్టం ఏం చెప్పండి ప్రస్తుత పర్వతం ఎక్కాలి మనం సేవన అనాది కాలం నుంచి దేవుడు మన కొడుకు ఏర్పరిచిన ప్రతి విషయము మర్మము అన్నింటినీ మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు దేవుడు వాటిని తీసుకొచ్చి మన పరిచయం నడిచినప్పుడు వాడినప్పుడు విశేషమైన అద్భుతాలు మనం అనేకల జీవితాలను మనం చూస్తూ ఉంటాం అటువంటి పరిచయం ఇప్పటికీ అప్పటి చాలా చివరిగా చూడండి ఇంకొక పాయింట్ ముగించేస్తున్నా నేను ఆ మానిస జీవితంలో ఏం జరుగుతుంది తెలుసా విశేషమైన అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి చూడండి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం యువన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చూస్తుండడం యువహాను వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటవ నా ఆకలను మీరు అంగీకరించి వాటిని నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమిపడును నేను ప్రేమించి వాని వానికి నన్ను కనపరుచుకుందును కాబట్టి నీకు ఎందుకు కనిపించిన దేవుడు ఎందుకు ఎక్స్ప్రెన్స్ వెళ్ళకపో మీరు ఆయన ఆగ్లను మీరు అంగీకరించలేదు అనేసి ఆ శుక్రవారం నాడు సాక్ష్యా దేవుడి ప్రవచనం విన్నాం మీరు ఇంకా తిరుగుపడతన చేస్తారు ఎందుకు మీరు నా మాట వింటలేరు ఎందుకు మీరు ప్రార్థన చేస్తలేరు ఆయన ఎంతగా వేదాన పడి ఎందుకంటే మిమ్మల్ని ఎట్టిన పరిస్థితుల్లో కాపాడం లేని అంటాడు మీరు ప్రార్థన లేకపోతేనే నేను మిమ్మల్ని కాపాడలేనంటాడు మీరు నా బిడ్డలే అయినచ్చు రక్షింపబడి ఉండొచ్చు ప్రసాదం పదుకుండచ్చు కానీ మీరు ప్రతిరోజు ప్రార్థన లేకపోతే అందుకేనడు శ్రమ శోధనకి మమ్మల్ని దుష్టుని తప్పించి మనల్ని ఎందుకు ప్రార్థన చేయబడని చెప్పండి మీరు ప్రార్థన చేయకపోతే మీరు ఖచ్చితంగా శోధన శ్రమలలో పడిపోతారు అది విధానాలు ప్రభు విధానాలు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటావో నీ సొంత శక్తి మీద ఆధారపడ్డవాడు అది నిన్ను శ్రమలో పాలు చేస్తుంది నువ్వు ఆయన మీద ఆధారపడితే ప్రభుయే నాకు సాయకుడు అనేసి వెళ్తున్నప్పుడు ఆయన నిన్ను కాపాడుతున్నానట్టు ఎక్కడ దుష్టుడు నీ దగ్గరకి ఏమి రానియాడు నీకు ఎటువంటి లాభాలు ని అన్నింటినీ ఆపగిస్తూ ఉంటాడు వాడు అన్నింటినీ ఆపేస్తూ ఉంటాడు కాబట్టి చూడండి ఇరవై ఒకటి వర్షంలో మనం ఏం చేస్తాము ఇప్పుడు ముప్పై ఇరవై కూడా వర్షం చూస్తాను ఇప్పుడు ఒకటి నన్ను ప్రేమించడల్లా వాడు నా మాట గైకోలను చూడండి మరోసారి జ్ఞాపనిస్తుంది ఆయన వాక్యము నీళ్ళ లేకపోతే మటుకు వేస్ట్ నువ్వు కనుసేపు వాక్యం చెప్పలేని స్థితిలో ఉన్నావు అంటే నీలో వాక్యం లేదన్నట్టే కదా అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును నీలో దేవుని వాక్యం ఉంటేనే తండ్రి నిను ప్రేమిస్తాడు తర్వాత చూడండి మేము అంటే ఇప్పుడు యేసు ప్రభు నేను తండ్రి మేము వాని యుద్ధకు వచ్చి వాని యుద్ధ నివాసము చేతము ఇంతకంటే ఆధిక్యత ఈ సృష్టిలో ఏది లేదని చెప్తున్నా ఇంతకంటే గొప్ప బహుమానం ఏది లేదు సృష్టిలో యేసు తండ్రి ఇద్దరు కలిసి వచ్చి నీతో పాటు నివాసం చేయడము ఇంతకంటే ఎక్కువ ఈ లోకంలో ఇంకా ఏది లేదు మనకి ఏం అవసరం కూడా లేదనిపిస్తుంది నేను చూస్తాను అంటే కాబట్టి చివరిగా ఇది ముగించేస్తాను పాత నిబంధన ఏం జరిగేదంటే దీతోపదేశ ఖండము పదిహేను అధ్యాయంలో మనం చూస్తాము దాని తర్వాత నిర్గమ కండము ఇరవై మనం చూస్తాము ఏం చూస్తామంటే ఒక బాధిసకి తన చెవు కూడా చెవు కుట్టిస్తారు మన భాషలో చెప్పాలంటే తెలుగు వాళ్ళ భాషలో చెప్పాలంటే చెవు గుర్తిస్తారు అంటే ఏంటి చెవుకి రంధ్రం పెడతారు అన్నట్టు పెట్టి దాంట్లో ఒక కమ్మ పెడతారు అన్నట్టు ఆ కమ్మ దేనికి సూచిస్తుంది అంటే ఒక యజమాని బానిసా అని సూచిస్తుంది అన్నట్టు అంటే అది ఏంటంటే జీవితాంతం వీళ్ళు నాకు బానేసే అన్నట్టు లైఫ్ లాంగ్ అంటే కాబట్టి సరే అవన్నీ నేను ఇంత డీటెయిల్ గా చెప్పను చెవుకి పొడవడం అంటే పాత నిబంధన కాలంలో పొడిచేది రంధ్రం అవుతుంది కమ్మ దూడుస్తారు కానీ ఆత్మీయ స్థితిలో చెవు కుడ్చుకోవడం అంటే ఏం చెప్పండి ఎవరు చెప్పగల వాక్యానికి విధేత చూపించేవాడు జీవితాంతము ఆ వాక్యాన్ని అనుసరించి విధేత చూపించి చెప్పిన పని చేస్తున్నవాడు ఈ రెండు నాలుగు గంటలు ప్రభువు మీదనే వ్యాస ప్రభువుకి ఏమవసరమో దాని వ్యాస కాబట్టి చివరిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ నాజీలు చేపట్టే జీవితంలో ఆ క్రీస్తుకి దాసురుగా ఉండేవాడు ఏ రీతి ఉంటాడంటే గణ గణిత రాష్ట్ర పత్రిక రెండవది ఎనభిస్తాం మనం ఈ వర్షంలో ఆయనతో పాటు సిల్వ విపడ్డం నాలో ఇక మీద జీవించేది క్రీస్తి అంటాడు పౌరులు కాబట్టి మనం తీర్మానించుకోవాలా నెట్గా జీవిస్తుంది నాలో నాకు అవే జీవిస్తున్నాడు ఏ సెలవు ముఖ్యంగా చూడండి మన పాత కాలంలో ఎవరన్నా క్రీస్తుకి దాసులు జీవించగలిగిన రా ట్రై చేశాను వెతికినా ఎవరున్నారు ప్రభు ఎవరున్నారు ప్రభు అంటే మోషి ఒకడు కనిపించిండు సరే చివరిలో ఆయన స్థితి ఎట్టడానికి తెలుసు మోసే ఒకటి కనిపించిండు తర్వాత సంసోన్ కుండే కదా గుణగణం కానీ ఎందుకు విడిచిపెట్టిండు అవి నేను అవకాశం ఉంటే మీకు చూపిస్తాడు మోషికి సంసోకి తేడా కానీ సమయాన్ని చూస్తాం మనం సమయాన్ని వాళ్ళ అమ్మని హాజరు చేసి విడిచిపెట్టేసింది సంపూర్ణంగా ఇంకా కుటుంబం లేదా మధురంలోనే ఉడికిపోయాడు బాలీవుడ్ నుంచే అందుకు సమయాలు అంటే లోకం అంతా దేశం అంతా భయపడేది అంతా పవర్ఫుల్ ఆ ఆయన యాజకుడు మరియు ప్రవర్తన తర్వాత మనకు ఎవరికి అనిపించారు అటువంటి ఆ జీవితాన్ని అనుభవించిన వాడు మోసి ఒక్కడే కుటుంబాన్ని కూడా విడిచిపెట్టేసిండు భార్య పిల్లల్ని కూడా విడిచిపెట్టేసిండు విడిచిపెట్టి సర్వ సమాజం గొలుపుతాను జీవితం అంతా క్లాస్ అటువంటి బానిసత్వపు జీవితం జీవించిన వాడు పాత నిబంధన పుస్తకాలలో సమయం ఒకటి కనిపిస్తాడు దీర్ఘకాలంగా తర్వాత పావులు ఒక్కడే కనిపించిండాక్రతృష్టపడుతుంది పావులు తర్వాత వ్యూహాను భక్తులు ఒక్కడే కనిపించిన్నాక తకిన శిష్యులు అంతా ధీర్ఘంగా అనిపించారు వాళ్ళు చెదిరిపోయినాక లో అక్కడిక్కడ సేవ చేశారు రకరకాల దేశాలలో ఇప్పుడు అవకాశం కూడా చూపిస్తా ఏ శిష్యుడు ఏ దేశానికి పోయి పరిచయం చేశాడు తోమ అనే శిష్యుడు మన దేశానికి వచ్చి పరిచయం చేశాడు అట్లనే రకరకాల ఆ శిష్యులందరూ రకరకాల దేశాల చేసి అక్కడ వాళ్ళ జీవితాలను ముగించుకున్నారు హత సాక్షులుగా అంటే అందరూ క్రీస్తుకి బానిసలాగానే జీవించారు మరి విశేషంగా కొత్త నిబంధన పుస్తకంలో పావులు చేసినట్లు వ్యూహాను మనం చూస్తాం ఆంధ్రేయ కూడా బహు కష్టపడి సేవ చేస్తాడు ఏదో ఏ రోజున మీకు చూపిస్తాడు ఆంధ్ర సేవ పరిచయం వల్లనే ఇటలీ దేశం అంతా మారిపోయింది సంపూర్ణంగా మీకు చూపిస్తారు ఇవన్నీ విషయాలు ఈ రోజుకి నీ వాక్యాన్ని మనం ముగించుకుంటున్నాము కాబట్టి ముగింపు దశలో మనం ఏం చేస్తున్నామంటే మనల్ని కొనుక్కుడు అయిన మరణాపన పోవడం ద్వారా మన సత్తు మనం కాదు కాబట్టి మన జీవితాంతము ఆయనకి బానిసలమే ఆయన మన యజమాని ఆయన సంతోషపరచడం అనేది మన బాధ్యత ఇప్పుడు మనం పరిశీలించుకోలేము ఇంతకాలం నువ్వు సంతోషపరిచినవా తండ్రి లేక నేను నువ్వు నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నీ భార్యని భర్తని బంధులని మిత్రులని సహ సహకార్మికులని ఇతరులని పాస్టని సంఘస్తులని సంతోషపరుస్తున్నవా క్రీస్తులని సంతోషపరుస్తున్నవాసారి అప్రెస్ చేసుకొని తండ్రి మూసుకొని ప్రార్థిస్తాం పరశుద్ధన తండ్రి ఇస్రాయులు గొప్ప దేవ మీకే సమస్త ఘనత మహిమాలు చెల్లించుకొని ఉన్నాం నైనా ఆ యొక్క నాచిక చేపడ్డ జీవితకు చివరి దశ గురించి మీద జరిస్తుండగా అప్పుడు మూసే సంస్థల జీవితము సమీరు జీవితము పౌల జీవితాలని మీరు మా హెచ్చరికలాగా చూపిస్తున్నారు మూసే ప్రతి విషయంలో మీకు ప్రాధాన్యత ఇచ్చాడు సంస్థ ప్రతి విషయంలో తన సొంత జీవితానికి ప్రాధాన్యత నాజీరు చేయబడి కూడా నాజీరు జీవితం చేయించలేకపోయాడు మోసే నాజీరు జీవితంలో లేడు ప్రభు లోకాతీతమైన జీవితం నుంచి నాజీరు చేపట్టే వచ్చి చివరి వరకు తను మళ్ళీ సహించాడు తను ఇళ్ళంతట్లో మంచి సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు ప్రభా నీతివంతంగా యథార్థవంతంగా మంచి సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు ప్రభు మీ సరీలో అతన్ని నివసిస్తుండ్రు అని నేను సపో నమ్ముతున్నాను ప్రభావ కాబట్టి నేను దాసుని గుణము మా అందరికి అనుగ్రహించండి ఇంకా ఎవరైనా లాగుంటే ప్రభు అటువంటి ఆత్మని త్రుణీకరించమని దాన్ని గర్థించమని ప్రార్థిస్తున్నాం మాలో అహం ఉంటే దాన్ని గర్థించమని ఈ సాయంత్రం సంగీ సడుతున్నాం అయినా మేము ఎన్నో విషయాలు తగ్గిపోతున్నాం ప్రభు మిమ్మల్ని ఎన్ని స్వామి తిరిగి సెలివిస్తున్నాం ప్రభావ కనుకరించి క్షమించమని ప్రార్థిస్తున్నాం మేము ప్రార్థన చేస్తానే ప్రభావ పుట్టినరోజు మీరు మా అతని ప్రవచనాత్మకంగా మాట్లాడారు అయినా కానీ మళ్ళీ నిర్లక్ష్యంగా ఉన్నాం కాబట్టి దాసని గుణం లేదు ప్రభు వాళ్ళు కనుకరించండి క్షమించండి కృప చూపించండి మేము తిరిగి దోషం కలిగి పౌరుషం కలిగి మీ కొద్ది సమయంగా దాసని గుణం కలిగి ముందు పోయిగా మనం అందరినీ తయారు చేయమని ప్రతి ఒక్కరి ముట్టండి స్వస్థండి అద్భుతం చేయండి మరి కుటుంబంలో శాంతి సాధి చేయండి మనోజ్ బ్రదర్ కుమారుడికి సర్జరీ సక్సెస్ఫుల్ అయిన రిపోర్ట్స్ విన్నాం ప్రభుత్వానికి ఒక్క సేవకుండా లేవనిద్దామని ప్రార్థిస్తున్నాం మంచిగా దయచేసి క్రీస్తు పరుషుద్ధ ప్రార్థించుతున్నాం తండ్రి అందరికీ ఏమన్నా ప్రార్థనాంశాలు అంటే ముందు కొనసాగించుకోవచ్చు లేకపోతే ముగించుకోవచ్చు మనం ర్మియా బ్రదర్ గురించి అర్చిత సిస్టర్ నవీన్ బ్రదర్ అంతే అయితే యేసుబాబు గురించి ప్రార్థించండి దీపా సిస్టర్ ప్రైజ్ సిస్టర్ ప్రార్థించండి సార్బాబు షుగర్ నార్మల్ ఉండాలా కాలు ఫ్యాక్చర్ అయింది స్వస్థత కాదు నేను చెప్పారు కదా పరిశుద్ధుల ప్రేమల దేవా కృపణ తండ్రి దేవ యేస ప్రభ నీకు లెక్కలేని వందనలు కృతజ్ఞతాస్తోత కళీయ రజ పరిశుద్ధుల ఒక సర్వశక్తి మంత్రుల వందనములు తండ్రి జీవం కలిగిన దేవా నీకు వందనాల తండ్రి దేవాయేశ్వర్రభ మరి ప్రతి కూడా ప్రభా నీ స్థుతించటకు ఆరాధించటకు ఇచ్చిన ప్రతి సమయాన్ని బట్టి నీకు వందనలు అదే రీతిగా తండ్రి మరి ప్రాధాన్యత ప్రభా నీ సన్నిధికి తీసుకొస్తుండగా తండ్రి ఏసం మీ యొక్క ఆత్మకారిం అరిగించండి దేవ యచు ప్రభా జన్మయ్య బ్రదర్ మీ తాకండి ముట్టని స్వస్థపరచండి వారి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత చేత పండి ప్రభా ఆ కుటుంబం అంతా రక్షింపబడాలండి విశ్వాసంలో ప్రభా కొనసాగింపబడాలా ప్రభా వేసా ఆ యొక్క కుటుంబంతో మీరు దర్శించండి మాట్లాడండి తండ్రి ఆ యొక్క కుటుంబం కూడా ప్రభా నీస ఎందుకు రావాలా దేవ ఆ కుటుంబం అంతా ప్రభా వారికి వారి ఆత్మీయ వాళ్ళ ఆత్మ చేత మీరు మాట్లాడండి ప్రభా కుటుంబం అంతా కూడా ప్రభా ఏక మనసు కలిగి ప్రభ ప్రార్థించాలా ఏక మనసు కలిగి ప్రభ నీ యొక్క సన్నిధి ప్రభ అనేకులకు ప్రభా కీర్తిని సత్యని ప్రకటింప చేసేలాగా ప్రభా ఆ యొక్క కుటుంబానికి కిమ్మి తయారు చేసుకోమని ప్రార్థిస్తున్న తండ్రి లేవ యొక్క కుటుంబం పట్ల ప్రభా మీరు అద్భుత రాచకాలు ఆ యొక్క కుటుంబాన్ని మీ సాక్ష్యంగా నిలబెట్టండి ప్రభా అదే రీతిగా ప్రభా ఏ బ్రదర్ విషయాన్ని కూడా ప్రార్థిస్తుంది ఏసం మీ యొక్క ఆత్మకార్యం చెరిగించండి ఆ బ్రదర్ ని ప్రభా మీ తాకని ముట్టని స్వస్థపరచండి తన కాల్ ఫ్రాక్చర్ నుంచి కూడా దయచేంతండి దేవ యేసు ప్రభా తల నుంచి హరికాలు వరకు కూడా ప్రభా ప్రతి నరలో ప్రతి ఒక్క ఏముకలలో ప్రభా యొక్క జీవం ని ఆ బ్రదర్ కి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచేందండి దేవ తన కూడా ప్రతి చోట్ల కూడా ప్రభా మీ సాక్షి నిలబెట్టి ప్రభా మీ ఆత్మకార్యం జరిగించి ప్రభా మరి మీ యొక్క నామానికి మెమ తెచ్చుకోమని ఏసుక్రిస్తు నామంలో ప్రార్థిస్తుండీ ఆమె మేం థ్యాంక్ యూ శర్ రైజ్ రాట్ నేను రెండు నేను ప్రార్థిస్తాను స్తోత్రమునైనా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా కరుణామేడా మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం తండ్రి అబ్రహా ఈసాకు యాఖాబుల దేవుడా మంచి దేవుడా మాకు చాలిన దేవుడా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు పరిశుద్ధుడా అయినా మరి ప్రార్థన విషయాలు ప్రభువా మీ పాదాలతో ఇంతకు చేస్తున్నాం తండ్రి మీరు సహాయం దయచేయగల సమర్థుడమని నమ్ముతున్నాం నవీన్ బ్రదర్ని ముట్టండి తాకండి స్పష్టపరచండి ప్రతి ఒక్క నా తండ్రి బంధకట్ల నుంచి విడుదల దయచేయండి నా తండ్రి ప్రభు ప్రతి ఒక్క వ్యసనం నుంచి విడుదల దయచేయండి తల్లిదండ్రులకు లోబడాలా ప్రభువ నాయన నాకు మరి మీ క్రీస్తు సాక్షిగా ఉన్నటకు నైనా అతన్ని రక్షించుకోండి కుటుంబానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం అలాగే ఆర్దిచిస్టర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన ఆ బ్రెయిన్ బ్రెయిన్ గురించి ప్రభు మరి స్వస్థత కలగజేయండి ప్రతి ఒక్క తండ్రి ఆయుష్కారాన్ని తీసివేయండి ప్రభు ఆ గాయాన్ని ముట్టి తాకి స్వస్థత కలగజేసి సాక్షి విడగా పెట్టుకొని ప్రార్థిస్తుంటున్నాం అదేనా మీరే కృప చూపండి ఆదరించండి ప్రభు ముట్టండి తాకండి మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలను ప్రభు మీరే జ్ఞాపం చేసుకొని మీరు కుప్ప నా తండ్రి మీ ఆత్మకార్యం జరిగించుమని నా తండ్రి కొడుగున్న మా మీ కృప మీ సన్నిధి మీ కాపులలో భద్రపరుచుకొని మీ సాక్షులుగా ఉన్నట్టు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ వందనాలు అన్న రవి అన్న ప్రైజ్లాడన్నా రవి బ్రదర్ మన ప్రభు అయిన కృప సమాధానము నడిపింపు మనకందరికి బ్రదర్ చిత్తరి కుటుంబీకులందరికీ ఇంకా ఈ ఆరదలో పాల్గొన్న కుటుంబీకులందరికీ మనోజ్ బైర్ ఒక చిన్నబాబు ఆ బిడకి ఆ కుటుంబికులందరికీ సదాకాలం తోడేండుని దాకా ఆ praise lord brothers and sisters ander praise, oh, praise lord amen <laughs> praise, praise, praise, <laughs> praise lord praise lord ander praise lord sisters and brothers sir sir ander ander ki praise lord praise, lord. praise lord brothers and sisters praise the lord